చేసేసి వెళ్ళిపోతారు ప్రశ్నలు వేయరు అజ్ఞానులు జ్ఞానులే ప్రశ్నలు వేస్తారు పరిప్రశ్నైనా సరే ఇప్పుడు తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ ప్రశ్నలు వేస్తూ కూర్చుంటారనుకుంటున్నారు అక్కడ ఏ ప్రశ్నలు వేయరు తిరుపతిలో వెళ్ళారంటే చాలా ప్రశ్నలు వేయొచ్చు ఇది దేనికే అది దేనికే చాలా ప్రశ్నలు వేయొచ్చు ఏ ప్రశ్నలు వేయరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామికి పునుగు జువ్వాది జువ్వాదియా జవ్వాదియా జవ్వాది అది వెంకటేశ్వర స్వామికి ఎందుకంది నన్ను అడగచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న పునుగంటే పిల్లుల్ని వెట్టిలో పెంచి వాటి వాటి పైన ఉన్నటువంటి జూలు దాన్ని పీకి దాని నుంచి ఓ పెర్ఫ్యూ మొక్కటి తీసి అది వెంకటేశ్వర స్వామికి రాస్తారు అనవసరం కదా అది ఎందుకు అది దానికోసం ఈ పిల్లుల్ని పెంచడం ఎందుకు దాంట్లో జీవహింస ఏమైనా ఉందా చూసుకోవాలి తప్ప అనవసరం కదా తర్వాత ఇంకోటి ఈ మధ్యన సింథటిక్ కెమికల్స్ వచ్చాయి ఆ పిల్లి నుంచి వచ్చేటువంటి కెమికల్ ఏమిటో తెలిసి దాన్ని సింథసిస్ అయిపోయి మీకు మార్కెట్లో దొరుకుతుంది మళ్ళీ పిల్లులు ఎందుకు హింసించడం ఆ సీసా కూడా దానికి దీనికి తేడా ఏ ప్లీజ్ అండర్స్టాండ్ సింథటిక్గా ఏమో దీనికి రెండు సేమ్ మౌక్యూర్ విల్ డి నో డిఫరెన్స్ రెండు ఒకటే కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అడగానే చాలా అడగచ్చు మరి భక్తులు అడుగుతారా ప్రశ్నలు అడగరు జ్ఞానులే అడుగుతారు కాబట్టి ప్రశ్నలకి ఎంకరేజ్మెంటే ఓం శ్రీ గురుద్ధ్యో నమ హరి ఓం శృతి స్మృతి పురాణానా ఆలయం కరుణాలయం మామిర్భగవత్పాదశంకరం లోకశంకరనుమానికమితి నా శరీరూపక విస్తగృహీ దర్శయతి సూక్ష్మంతుదర్శవా తదధీనత్వాదర్థవత్ కాబట్టి కేవలం అవ్యక్తం అనే మాట ఎక్కడో కనపడితే అగో ఆ మాట మాదే కాబట్టి వేదము మా సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తోంది అవ్యక్తం అంటే ప్రధానము అవ్యక్తం అంటే ప్రధానం కాదు అవ్యక్తం అంటే ఏది ఇంద్రియ కాదు అని అర్థం మా ప్రధానం ఇంద్రియ గోచరము కాదు కనుక ఆ వ్యక్తము మాదే కనుక ఎలా ఉందంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏదైనా లా తీసుకొచ్చారనుకోండి బిల్లు ఏదైనా పట్టుకొచ్చారనుకోండి ఆ బిల్లులో ఉన్న మంచి అంశాలన్నీ మావే దాంట్లో పనికిరాని ఏమైనా ఉంటే అది మాత్రం మాకు కాదు అని అపోజిషన్ వాళ్ళు బోలపడతారు సో సంథింగ్ లైక్ దాట్ అవ్యక్తం అంటే మా ప్రధానమే కాబట్టి వేదం ఏం చేస్తోంది మా సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తోంది అని అంటే కాదండి అక్కడ అవ్యంత ఉన్నది మీ ప్రధానం కాదు అది ఆ ప్రకరణం వేరసలు అక్కడ ఆత్మానం రచనం బుద్ధి అంటే రథరూపక దృష్టాంతం ఒకటి పెట్టారు ఆ రథరూపకం కూడా ఎందుకు పెట్టారో తెలిసిన మనిషిపై పుట్టినందుకు ఒక యాత్ర జీవయాత్ర ఈ యాత్రలో నువ్వు చేరుకోవాల్సిన లక్ష్యాన్ని చేరుకోకుండానే ఇటు అటు పోతే నువ్వు నష్టపోతావు సో నీకు యాత్రలో రథం ఉంటుంది ఇదిగో ఇదే దేహమే రథము ఆత్మానం రచన నీవు రచి అని ఇలా మొదలుపెట్టి ఈ రథము గమ్యస్థానాన్ని చేరుకోవాలి ఆ గమ్యస్థానం పేరు విష్ణుపురము లేకపోతే పరమ పదము తద్విష్ణు పరమం పదం అక్కడికి చేరుకోవాలి అక్కడికి చేరుకోకుండా తప్పుదారిపోతే నష్టపోతారు అని మొదలుపెట్టారు అని రూపకము రథరూపకము మొదలుపెట్టి ఎవరి రథం అంటే మరి ఇది రథం ఏమిటి శరీరం రథమేవటు ఇంద్రియాలు ఏమిటి గుర్రములు ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి దానికి దీనికి కంపారిజను మ్యాచింగ్ ఇంద్రియేభ్య పరాహ్యత్ ఆ మ్యాచింగ్లో అక్కడ శరీరము ఇక్కడ అభ్యక్తము మ్యాచ్ అవుతాయి అది దృష్టాంతం అది సందర్భం ఇక్కడ అసలు ఏ రకంగానూ ప్రధానము అనే మాట ఏమీ లేదు ఇక్కడ ఇది జగత్కారణ మాట నువ్వు కాదు ఇది ప్రధానము అనే దానికి టాపిక్ కాదు నేను అది కూర్చునే ముందు తలుపు విశేషమో ఏదో చేసి కట్టంలో రాని కట్టలు అని డూ సంథింగ్ ఎండలో కూర్చోండి ఎన్నెలో కూర్చోండి అంబాయి అక్కడ వరకు వెళ్తే ఎండ వస్తుంది పోనండి అక్కడ ఎండలో కూర్చున్నారా ఎండ వస్తుంది వస్తుంది చాలా ఎక్కువగా ఉంది ఎండ ఐదు నిమిషాల తర్వాత తెలుసుకున్న ఎండ యొక్క ప్రభావం ఓకే టేక్ కేర్ కనుక ఇక్కడ జగత్తు ప్రధానం నుంచి పుట్టింది దానికి మూడు గుణాలు ఉన్నాయి అది కంటికి కనపడదు దట్ ఇస్ నాట్ ది టాపిక్ మేబీ అవ్యక్త కోయిన్ విత్ యువర్ ప్రధాన బట్ దిస్ ఇస్ నాట్ యువర్ ప్రధాన దెన్ వాట్ ఈస్ దట్ అవ్యక్త శరీరం అక్కడ శరీరానికి ఇక్కడ అవ్యక్తానికి మ్యాక్సిమం అంటే మరి శరీరము అవ్యక్తం అలా అవుతుందండి ఇంద్రియ కాదు కాదు అని కదా శరీరం ఇంద్రియ గోచరం అంటే చాలా బుద్ధిమంతుడివే ఆ మాత్రం తెలివితే లేకుండా మేము చెప్పలేదు సూక్ష్మం సూక్ష్మంతో తదర్హత్వా సూక్ష్మశరీరమును అవ్యక్తశబ్దంతో నిర్దేశించడానికి అభ్యంతరమేం లేదు అది సరిపడుతుంది అంతేకాకుండా అర్థవత్ తదధీనత్వా అర్థవత్ సో ఈ సూక్ష్మ శరీరానికి ఈ స్థూల శరీరము ఇంద్రియములు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఆ వర్ణనంతా కూడా చక్కగా అర్థవర్తుగా ఉన్నది ఇంతవరకు నేను మొత్తం వచ్చిందంతా మీరు సంగ్రహం చేసి పెట్టాను అయితే ఒక ప్రశ్న ఒకళ్ళు ఒక ఆయన మొదలుపెట్టారు దీన్ని ఏకదేశీ పక్షము అంటారు అనేక వర్ణం అంటే ఆయన భక్తుల ప్రపంచులైనా అవ్వచ్చు ఏమని వర్ణించారంటే శరీరము స్థూలము సూక్ష్మము అనేది రెండు ఉన్నది కదా స్థూల శరీరం అనేది కంటే కనపడుతూ ఉంటుంది కొంచెం టెక్నికల్గా ఉంటుంది మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది అధికరణం అయ్యే వరకు చాలా ఓపికగా దాన్ని పరీక్ష చేయాలి ఇవన్నీ మాకు అక్కర్లేదు అన్నట్టుగా ఉండకూడదు ఓకే అందులో కావాల్సినవి తీసుకుంటాము మొత్తం అంతా పరిశీలిస్తాము కావాల్సినవి తీసుకుంటాము అక్కర్లేనివి వీధి ఇవన్నీ ఎందుకు ఉన్నాయని అనుకోకూడదు ఇప్పుడు మీరు భోజనం వడ్డిస్తున్నారు అనుకోండి ఫోర్ ఫైవ్ ఐటమ్స్ వడ్డిస్తుంటే ఎందుకంటే ఇవన్నీ వడ్డిస్తున్నారు అని అనుకోకూడదు ఉన్న ఐటమ్స్ని వడ్డిస్తారు అంటే మీకు కావాల్సింది మీరు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఓపిక పట్టాలి టెక్నికల్గా ఉంటుంది సో ఏకరీస్ ఏమంటున్నాడంటే సూక్ష్మము స్థూలము రెండు ఉన్నాయి కాబట్టి అక్కడ రథం అన్న చోట ఆ రథశబ్దం చేత సూక్ష్మము స్థూలము రెండూ కూడా గ్రహించబడాలి కేవలము స్థూల శరీరం మాత్రమే అదే సూక్ష్మ శరీరం మాత్రమే గ్రహించవద్దు రెండింటినీ తీసుకోవాలి ఇక్కడ ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి ప్రథమంటే శరీరం సూక్ష్మ శరీరం అని అలా వద్దు స్థూలము సూక్ష్మము రెండూ తీసుకోవాలి తీసుకుని ఇక్కడ అవ్యక్త శబ్దం దగ్గరకు వచ్చేపటికి మాత్రం అంటే సూక్ష్మ శరీరము అని చెప్పుకోవాలి అవ్యక్తం అంటే స్థూల శరీరం అని చెప్పకూడదు చెప్తే పొసగదు కాబట్టి అక్కడ రథం ఉన్నప్పుడు స్థూలము సూక్ష్మము రెండూ తీసుకుని ఇక్కడ అవ్యక్త శబ్దం చేత కేవలము సూక్ష్మములు మాత్రమే గ్రహించాల్సి ఉంటుంది ఎందుకంటే సూక్ష్మస్య అవ్యక్త శబ్దార్హత్వా సూక్ష్మ శరీరం మాత్రమే అవ్యక్తము అనే శబ్దం చేత గ్రహించటానికి అర్హమై ఉంటుంది పైగా తదధీనత్వా అర్థవత్ ఆ సూక్ష్మ శరీరములకు అధీనమై ఈ జీవుని యొక్క బంధమోక్షములు ఉంటాయి మనసులు తెలుసుకోదగిన ప్రధానమైన బోధ సందేశం ఏమిటంటే చూడప్ప మీ సుఖ దుఃఖాలు మీ మనస్సు మీద ఆధారపడి ఉంటాయి అని తెలుసుకోవాలి ఇది మానవులు పెద్ద తప్పిదని చేస్తూ ఉంటారు ఇప్పుడు కుటుంబంలో ఉన్నారనుకోండి కుటుంబంలో నా సుఖ ఎవరి మీద ఆధారపడి ఉంటాయి మీ మీద ఆధారపడి అని కూడా అనుకుంటున్నా అలా అనుకుని వారు పరాధీనులు అయిపోతాడంటే మీరు సైకలాజికల్గా డిపెండెంట్ అయిపోయినారు కదా ఎందుకంటే నేను సుఖంగా ఉండాలంటే ఇప్పుడు నా సుఖం ఎవళ్ళ చేతిలో ఉంటుంది భార్య కొడుకు కూతురు కోరలు మనవడు వీళ్ళందరూ అనుగ్రహిస్తే నాకు సుఖం లభిస్తుంది లేకపోతే వీళ్ళలో ఏ ఒక్కడు అనుగ్రహించకపోయినా సుఖం ఉదాహరణకు భార్య అనేది వహించింది అప్పుడేదో కాఫీ అది తీసుకొచ్చి టిఫిన్ అది పెట్టింది రేపగా పెట్టింది కూడా పైగా నేను కొడుకు ఏమో నాన్నగారు వెళ్ళి వస్తున్నారని దండం పెట్టి వెళ్ళాడు కోడలు పిల్లలు బాగా బుద్ధిమంతారు ఏదో పనిచేస్తుంటుంది మనవాడిని ఎదైతే ఆపా ఇలా కాదా అంటే ఉరుకోడా ఉడుకోడు గ్రాండ్ ఫాన్ ఆయన బిజీలో ఫోన్ కాల్పింగ్ లైక్ దాట్ అనేప్పటికీ ఈ గ్రాండ్ పాస్ ముఖం అంతా కూడా ఆగిరే నిజంగా ఈగో యొక్క మూవ్మెంట్ని మీరు పరిశీలిస్తే తెలుస్తుంది ఈగో మూవ్మెంట్ చాలా చిత్రంగా ఉంటుంది ఇంట్లో ఎవరైనా తప్పు పట్టింది ఏమీ లేదు అది అలా ఉంటుంది అది మూవ్ అయినప్పుడు అది భార్య కారణంగా మూవ్ అవుతుంది కొడుకు కారణంగా మూవ్ అవుతుంది కోడల కారణంగా మూవ్ అవుతుంది మనవడి కారణంగా మూవ్ అవుతుంది అలా మూవ్ అయితే ఉంటుంది అది మూవ్ అయ్యి వీళ్ళు దుఃఖితున్ని చేసేస్తూ ఉంటాం పరిస్థితి కాబట్టి మనిషి యొక్క సుఖ దుఃఖములకు మూలము సూక్ష్మశరీరం ది ఇంటీరియర్ ఇంటీరియర్ ఇస్ ది సోర్స్ ఆఫ్ ప్లషన్ అనిపోయితే ఇక్కడ మామూలుగా ఇక్కడ జీవితంలో అల్టిమేట్గా బంధం కానీ మోక్షం కానీ ఆ ఇంటీరియర్ మీదే ఆధారపడి ఉంటాయి పదధీనత్వ వీడికి రథయాత్ర మొదలుపెట్టారు ఈ రథయాత్ర పరమ పదాన్ని చేరదా అనేది దేని మీద ఆధారపడి ఈ సూక్ష్మ శరీరం మీద ఆధారపడి కాబట్టి ఇక్కడ ప్రారంభంలో రథము అన్న చోట శరీర శబ్దాన్ని ఏదైతే చెప్పారో శరీరం రథమేవటు అక్కడ స్థూలం సూక్ష్మం రెండూ తీసుకోవాలి మనం కానీ అవ్యక్త శబ్దం దగ్గరకు వచ్చేప్పటికీ కేవలము సూక్ష్మ మాత్రమే తీసుకుంటాము ఎందుకంటే ఆ అవ్య శరీరము అవ్యక్తం మాట చేత గ్రహించటం సంబంధమే కాదు సూక్ష్మ శరీరాన్ని మాత్రమే మనం తీసుకుంటాము అక్కడ మటుకు స్థూలము సూక్ష్మము రెండింటినీ కూడా తీసుకుంటాము అర్థమైందండి మీకు ఎందుకంటే స్థూల శరీర సూక్ష్మ శరీరం మటుకే ఈ జీవుని యొక్క సుఖదుఖాలకి బంధుమోక్షాలకి ఆశ్చర్యమై ఉంటుంది సూక్ష్మ ఉంటుంది వీడు సుఖ దుఃఖాలు వీడు ఉంటుంది లైక్ వాట్ ఈ మనవుడు ఎప్పు తర్వాత ఇప్పుడు నాకు కళ్ళు లేదన్నాడు అనుకోండి వీటిలో ఈగో మూమెంట్ లేదనుకోండి సపోజ్ ఈగో ఈజ్ నాట్ బ్యాడ్ ఈగో మూమెంట్ ఈస్ నాట్ బ్యాడ్ మరి ఏముంది యాక్సెప్టెన్స్ అండ్ లవ్ ఈ రెండే ఉన్నాయి యాక్సెప్టెన్స్ ఎలా ఉంటే అలాగా నాకే యాక్సెప్టబుల్ యాక్సెప్టెండ్ లా ఇప్పుడు పని మనిషి వచ్చిందనుకోండి తన మనిషి మనం ఎంత చెప్పినా ఆమెకు తోసినట్టే చేస్తుంది మనం చెప్పేది మనం చెప్తాం వింటుంది ఒకసారి చూసి ఉంటుంది కూడా చెప్ప రోజు చెప్పగా పంపులు నేను చేసిన నేను బాధలు చేసుకున్నాను అని కోసం ఉంటుంది తనం పోల్సిన కాబట్టి ఏం చేయాలి మనం చేయాలి పది మనిషి యూ హర్ ఫస్ట్ యూ అక్సెప్ట్ హర్ ఆవిడ ఏం చేస్తే అది యాక్సెప్ట్ ఇంకా ఆవిడ మిగిలిపోతే మనం చేసుకోం స్వాతంత్ర్యంగా ఉంటుంది నాలుగు దిల్ని కడిగేసి వెళ్తాం చెప్పండి మంచి వేది మనం కడుపు కాదు జీతం ఇష్టం తప్పు అలా అనుకోకూడదు ఎందుకంటే భగ భగవంతుని యొక్క సంతానం ఉండడం మనం ఇచ్చే జీతం కంటే ఒక పది రూపాయలు ఎక్కువ ఇచ్చే ఉద్దేశంలో ఉండాలి లవ్ యాక్సెప్ట్ లవ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఈగో మూవ్మెంట్ ఉండదు సో ఆ యాక్సెప్టెన్స్ అండ్ లవ్ కొంచెం స్వామీజీ చెప్తారు బాగా చెప్తారు ఆయన ఏమంటానంటే ఆల్ ఆర్ యాక్సెప్టబుల్ ది వే దే ఆర్ కొంతమంది అంటారు వాళ్ళని నేను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాను ఎప్పుడు హీ షుడ్ బి ది షుడ్ బి లైక్ ది వే ఐ లైక్ నేను చెప్పినట్టుగా ఉంటే నేను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాను దాట్ యాక్సెప్టెన్స్ కాదు అది హీ యాక్సెప్టబుల్ ది వే హీ ఈజ్ కొంచెం పరుషంగా మాట్లాడే అలవాటు అనుకోండి యాక్సెప్ట్ వారి స్వభావం అనేది సుఖంగా మాట్లాడతాడు వారికి నచ్చితే వాడు మార్చుకుంటారు కదా వాడి అనుభవిస్తాడు మనవైతేనే చేయి నో ప్రాబ్లం యాక్సెప్టెడ్ అండ్ లా ఇది ఇది మనిషి యొక్క సుఖ దుఃఖములను నిర్ధారించేటువంటి అంశము మీరు సుఖంగా ఉంటారు అల్టిమేట్ ఇది మిమ్మల్ని మోక్షాన్ని కూడా తీసుకుపోతుంది కాబట్టి మీ సుఖ దుఃఖాలు మీ మనస్సు మీద సపోజ్ మీరేం రిజెక్ట్ No, you cannot be like that. Kaldal padal putam nāru. Induk padal putam nāru. They are humming rock music, pop music. They are humming pop music. Then akata nana kruṣā. Hum just on to them. I am bad, I am bad. And I hum just on to them. And then you know, I was interested. I was very interested. I am good, I am good, I am bad, I am bad, I am bad, and I am good, I am good, I am bad, and I am good. I am bad, I am bad, I can't put it in the middle of the night. Michael Jackson, very happy. Oh, can I hear it? Yes, uncle, I will send you the link. Huh? Michael Jackson, I am bad, I am bad. It was a beautiful song. ఆ లైరిక్స్ చదివేటట్లయితే దాంట్లో కొంత వేదాంతం కూడా ఉంటుంది సో కాబట్టి యాక్సెప్ట్ యాక్సెప్ట్ ద పీపుల్ యాస్ దే వాళ్ళు చెడిపోతున్నారా చెడిపోతున్నారా ఏమీ చనిపోవట్లేదు ఏమీ చనిపోవట్లేదు అదో మ్యూజిక్ మన మ్యూజిక్ మంది వాళ్ళు మ్యూజిక్ వాళ్ళది వాళ్ళు చాలా పెద్ద మనస్సు కూడా కలిగి ఉంటారు పిల్లలేదు యంగ్ పీపుల్ వాళ్ళు ఏమీ చనిపోవట్లేదు చెడిపోయి వాళ్ళు అలాగే చెడిపోతున్నారట ఆ బేసిస్ మీద మనం చెడిపోతున్నారు అనుకోకూడదు కాబట్టి ఏంటి చేయడం రిజెక్ట్ చేయకూడదు సపోజ్ యూ రిజెక్ట్ నా హీ కెన్ నాట్ బీ లైక్ దాట్ దాన్ని ఏమంటే రిసెంటిమెంట్ తయారవుతుంది అంటే ఏంటి వీడి చెడ్డవాడు వీడిని మనం ఎంకరేజ్ చేయకూడదు వీళ్ళు మనం చల్లవాళ్ళు కాదు అంటే రీసెంటిమెంట్ డెవలప్ అప్పుడు మనమే దుఃఖించాల్సింది ఎంత తప్పు కాబట్టి మనం ఈ విధంగా తర్వాత ఇంత ఇంతవరకు ఐదే అండర్స్టాండ్ అయితే అజ్ఞానం యొక్క పరాకాష్ఠ ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు మీరు హీ కెన్ బికమ్ బెటర్ ఇది తెలుసుకుని ఇన్నర్ ఇంజనీరింగ్ అంటూ ఉంటారు మహాత్ముడు ఆ ఇంటీరియర్ని కొంచెం రీఆర్గనైజ్ చేసుకుని ఇంజనీర్ చేసుకుని మీరు సుఖదుఖాలని సుఖాన్ని పొందవచ్చు మోక్షాన్ని కూడా పొందవచ్చు బట్ సపోజ్ యూ డిసైడ్ మీ సుఖ వాళ్ళు హేతువులు అని మీరు డిసైడ్ చేసి పెట్టారనుకోండి అప్పుడు మీ ఇంటీరియర్ని మీరు బాగు చేసుకునే ప్రసక్తే ఉండదు ఈ అజ్ఞానం అలా పోతూ ఉంది అలా పోయి ఇంకొకటి అంటాడు నీ పేరులో ఒక ఆర్లు ఉంది రెండు ఆర్లు పెట్టుకుంటే నేను సుఖ దుఃఖాలు పేరుని ఇంజనీర్ చేస్తాను మీ ఇంజనీర్స్ది మే మేం ఇంజనీరింగ్ ఇక్కడ ఆర్టీస్ అక్కడ పెట్టం ఇక్కడ ఏ సింగిల్ ఏ బదులు డబుల్ఏ పెట్టు వీ బదులు డబుల్ యూ పెట్టు డిసిది ఇంజనీరింగ్ వీడి ఇంజనీరింగ్ ఇది ఒక కొత్త రకం ఇంజనీరింగ్ ఇలాంటివి దిస్ కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్ చేస్తాడు ఇన్నర్ ఇంజనీరింగ్ పెట్టుకోవడం చూడండి మరి అజ్ఞానంలో ఎట్టి పోతాడు ఇలా ఎనికేస్ చాలా మంచి వాక్యం ఉంటుంది తదధీన వాక్య బంధమోక్ష వ్యవహార్య జీవాత్తస్య జీవుడు గొప్ప లేకపోతే వీడి ఇంటీరియర్ గొప్ప అంటే జీవుడి ఇంటీరియరే గొప్ప ఎందుకంటే జీవుడు యొక్క సుఖ దుఃఖములు బంధమోక్షములు అసూక్ష్మ శరీరం మీద ఆధారపడి ఉంటాయి బాగా చెప్పాడు యథార్థాధీనత్వాదింద్రియ వ్యాపారస్య ఇంద్రియేభ్య పరత్వమర్థానామితి అది ఎలాగంటే మీరే చెప్పారు కదా ఇంద్రియేభ్య పరాహ్యర్థాహనా అంటే బయట నుండే విషయములు లోపలుండే ఇంద్రియముల కంటే గొప్పది ఎందుకని ఈ ఇంద్రియ వ్యాపారానికి అవే ఆశ్రయమవుతున్నాయి గనుక అలాగే ఈ జీవుడు అనేవాడి కంటే సూక్ష్మ శరీరమే గొప్పది ఎందుకని వీడి సుఖ దుఃఖములు వీడి బంధమోక్షములు సూక్ష్మ శరీరం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు దానికి పరత్వము అపరత్వము అన్నది వివక్షని బట్టి కాబట్టి మనం అక్కడ స్థూల సూక్ష్మాల రండు చెప్పి ఇక్కడ మటుకు అవ్యక్త సూక్ష్మం మాత్రమే తీసుకోవాలి ఇది ఏకదేశి శంకరుడు దాన్ని పూర్వపక్ష రూపంగా తిరస్కరించటం లేదు ఇట్స్ ఓకే యూ డూ లైక్ యూ బీ వాల్ టు డూ డూ కానీ ఈ ఏకదేశ ఒక పాయింట్ ఉంది ఒకటి తెలిసిన నా పాయింట్ బయటలుండే శరీరము వేరు లోపలుండే సూక్ష్మ శరీరము వేరు దే ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్ అనే ఒక దృష్టితోటి అక్కడ రథశబ్దం దగ్గర రెండింటినీ తీసుకో ఇక్కడ అవ్యక్త దగ్గరికి వచ్చేప్పటికీ స్థూలాన్ని డ్రాప్ చేసి సూక్ష్మాన్ని మాత్రమే తీసుకో అని వాళ్ళు చెప్పారు ఎందుకంటే వాళ్ళు ఎవరు నిశ్చయించుకున్నారు స్థూలం వేరు సూక్ష్మం వేరు శంకర్లు ఎన్నడూ ఒప్పుకోకుండా ఎన్నడూ ఒప్పుకో ఎందుకంటే స్థూలం అన్నది సూక్ష్మమునందు కల్పించబడిలే అంతే తప్ప స్థూలం వేరుగాను కార్యకారణాలకి భేదాన్ని ఎన్నడూ అంగీకరించారు అదే అద్వైతం కార్యం వేరు కారణం వేరు అంటే ద్వైతం కార్యము కారణం కంటే భిన్నంగా ఉండనే ఉండదు అంటే అద్వైతం కొండ వేరు మట్టి వేరు ద్వైతం కార్మికులు అలాగే మాట్లాడతారు కొండ మట్టి కంటే భిన్నముగా ఉండనే ఉండదు అంటే అద్వైతం కుండ వేరు మట్టి వేరు అంటే ఎన్నయ్యే ఉండయ్యే కొండ మట్టి కంటే భిన్నంగా లేనే లేదు అంటే ఇప్పుడు ఏమున్నాయి ఒకటే రెండోది లేదు కాబట్టి సూక్ష్మ శరీరము వేరు స్థూల అనే అభిప్రాయంతో ఏకదేశి ఆ విధంగా చెప్పారు దాని మీద శంకర్లు ఏమంటున్నారంటే అరుచిని ప్రదర్శిస్తున్నారు అరుచి నువ్వు చెప్పింది ఉంటుంది పెద్ద బాగా లేదు కానీ నువ్వు ఉండాలని అటు గుర్తు ఉంటుంది బాగా లేదు ఇలాగా తైస్ నుంచి చెప్పాలి ఇది కూడా ఇంద వాళ్ళ్య విషయాన్ని మాకు శరీర ఏకది అవిశేషేణ శరీరద్వ్ర రథత్వ సంగకీర్తిత్యా సమానయ ప్రకృతరిశిష్టవ కథం సూక్ష్మమే శరీరం హృహ్య పునః స్థూలమ పీతి అది వాళ్ళు చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ప్రకరణము శరీరము కాబట్టి స్థూలము ప్రకరణంలో ఉంది సూక్ష్మము ప్రకరణంలో ఉన్నది తర్వాత పరిశిష్టత్వము అవ్యక్తము పరిశిష్టము అవ్యక్తము కాబట్టి అవ్యక్తాన్ని స్థూల సూక్ష్మ శరీరాల్లో ఏదో ఒకదానికో రెండింటికో కలపాల్సి ఉంటుంది ఈ పరిస్థితులు రెండు సమానంగా ఉంటూ ఉంటే కేవలము సూక్ష్మ శరీరాన్ని గ్రహించి స్థూల శరీరాన్ని డ్రాప్ చేసేయటంలో ఉన్నటువంటి హేతువేవతో మీరు చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే దానికి దీనికి మ్యాచ్ చేస్తున్నప్పుడు ది ఎంటైర్ శరీర షుడ్ మ్యాచ్ విత్ ఎంటైర్ అవ్యక్త అంతేగాని ఆ శరీరాల్లో ఉండే వన్ పీస్ని డ్రాప్ చేసి మిగిలిన దాన్ని మాత్రమే మేము అవ్యక్తంతో మ్యాచ్ చేస్తాము హౌ కెన్ యూ డూ దాట్ మ్యాచింగ్ చేసేప్పుడు వన్ టు వన్ వన్ టు వన్ వన్ టు వన్ ఒక చోటకు వచ్చేప్పటికి త్రీ ఫోర్త్ టు వన్ అని నువ్వు వన్ ఫోర్త్ డ్రాప్ చేసి మ్యాచ్ చేయటం సరిగ్గా లేదు అలా చేయటంలో హేతు ఏమిటో నువ్వు చెప్పాల్సి ఉంటుంది అని కొట్టిపారేశాను అని అరుచిని ప్రదర్శించారు దాని మీద ఆ ఏకదేశం అంటున్నాడు ఏకదేశం అంటున్నాడు ఆమ్నాథ్యాం ప్రతిపత్తు ఆమ్నాథాయ నేను తప్పని చూస్తున్నాను ఆమ్నాథ్యాం ప్రతిపత్తుభవాతుడొక్కసారిగా ఆ వేదం మీద ఉండేటువంటి ప్రేమతో బిగుసిపోయినట్టుగా మాట్లాడుతున్నాడు ఏదో ఆయనకే వేదం ఒకే ప్రేమ అన్నట్టు ఇతరులకు అంత ప్రేమ లేనట్టుగా హఠాత్తుగా అదే అలా మాట్లాడతారు ఏంటండి ధర్మం అనేది చాలా ముఖ్యం కదా అని హఠాత్తుగా అలాగే అలా మాట్లాడుతూ ఉంటారు కొనుకోండి ఆ రకంగా బిగిసిపోయి మేము అక్కడ ఉన్న దాన్ని వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తున్నాం అన్నాతము అంటే వేదము చేత చెప్పబడినదాని అర్థాన్ని మేము చెప్తున్నాం తప్ప ఆ వేదంతో చెప్పబడిన దాన్ని మేము దాన్ని మార్పు చేర్పు చేసేటువంటి హక్కు మాకు లేదు అక్కడ ఉన్నదాన్ని మేము అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అక్కడ ఏమనుంది శరీరం రసమేవతనుంది శరీరం అంటే ఏం తీసుకోవాలి స్థూలం సూక్ష్మం రెండూ తీసుకోవాలి ఇక్కడ ఏమనుంది అవ్యక్తం అవ్యక్తం అంటే ఆ శరీరంతో దీన్ని కలిపేప్పుడు ఆ స్థూలాన్ని డ్రాప్ చేసి సూక్ష్మాన్ని కలపాల్సి ఉంటుంది ఎందుకంటే స్థూల శరీరాన్ని అవ్యక్తంతో కలపకూడదు సూక్ష్మ స్థూల శరీరం వ్యక్తం అది అవ్యక్తానికి ధ్యాయం కాదు కాబట్టి మేము స్థూలాన్ని డ్రాప్ చేసి సూక్ష్మాన్ని ఇక్కడ కలిపా మేం పెట్టలేదు అక్కడ శరీరాన్ని ఇక్కడ అవ్యక్తాన్ని మేము పెట్టలేదు ఆ మంత్రాలు పెట్టాయి పెట్టిన మంత్రాన్ని మేము వ్యాఖ్యానం తప్ప దాన్ని ఆ స్థూల శరీరాన్ని డ్రాప్ చేయడానికి వీలు లేదు కాబట్టి అక్కడ శరీరం అనే మాట తీసేసి ఇంకో మాట ఏదో పెట్టి అది సూక్ష్మ శరీర సూక్ష్మ శరీరానికి కోనింగ్ సైడ్ అయ్యే మాట పెట్టి అలాంటివి మేనేం చేయలేము మా వల్ల అలాంటి పదం అవ్వదు అక్కడున్న మంత్రం ఏదో దానికి వ్యాఖ్యానం మాత్రమే మేము చేయగలుగుతాం మంత్రాలు మార్చేయటం మా వల్ల కాదు అంటున్నాడు కరో ఏకదేశం ఆమ్ నా పంచ పదం అక్కడ ఏది మంత్రంలో ఏమి ఉంది అవ్యక్తం దేనికి కోయిన్ సైడ్ అవ్వాలి ఇది శరీరానికి కోయిన్ సైడ్ మేమేం చేస్తాం మనకి అక్కడ అవ్యక్తమనే పదవు ఉన్నది అది కాకుండా మరేదైనా ఉంటే సూక్ష్మ శరీరంతో పాటు స్థూల శరీరానికి కూడా మేము పట్టుకొచ్చేవాళ్ళం కానీ అవ్యర్థం అనే పదవి ఉండగా దాన్ని శరీరంతో కలిపేప్పుడు స్థూల శరీరాన్ని డ్రాప్ చేసి సూక్ష్మ శరీరాన్ని పట్టుకురాక తప్పదు ఇది మేము పెట్టుకున్న వ్యవస్థ కాదు మంత్రాలు అలా ఉన్నాయి మేము దానికి చక్కటి అర్థాన్ని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము ఆన్నా అవ్యక్త పదం సూక్ష్మేవ ప్రతిపాదయుతం శక్నోతి మంత్రము చేత చెప్పబడిన పదము అవ్యక్తము ఈ అవ్యక్తం అనే పదము సూక్ష్మ శరీరాన్ని బోధించగలుగుతుంది తప్ప స్థూల శరీరాన్ని అది ఎన్నడూ బోధించదు నేతరత్ వ్యక్తత్వాత్త ఈ అవ్యక్త పదము సూక్ష్మ శరీరాన్ని బోధించగలుగుతుందే తప్ప ఇతరము అనగా స్థూల శరీరమును బోధించదు ఎందుకని స్థూల శరీరం వ్యక్తం వ్యక్తమైన వేళని అవ్యక్త శబ్దం ఎలా బోధిస్తుంది కాబట్టి నేను చెప్పింది బాగానే ఉంది అని నా అంటే శంకరులు వేళ కొట్టు పారేశాయి కూడా ఇప్పుడు వీడు కాన్స్టిట్యూషన్ ఇస్ ది సుప్రీం కాన్స్టిట్యూషన్ని మనం కాలం నాకు వీలు లేదు అని పెద్ద కబుర్లు చెప్పి ఏదో మాట వీడు చెప్పదలుచుకున్నటువంటి అల్పమైన విషయాన్ని ముందుకు తోస్తాడు దానికి సమాధానం అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో మేము మాత్రమే ఉన్నాం కదా ఏమిటా కాన్స్టిట్యూషన్ మేము గౌరవిస్తాం కానీ చెప్పింది తప్పు దానికి రిప్లై చెప్తున్నారు అర్థం ఏంటండి మీకు కాన్స్టిట్యూషన్ మేమేం కాదన్నామటి మోడీ గారు అన్నారు దేశభక్తి గురించి మాకు ఉపన్యాసం చెప్పడం చెప్పారు మీరు పెద్ద తప్పుడు చెప్పినా వింటాం మేము దేశభక్తిని నేర్పేటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు ఆ కాబట్టి వేదం చాలా వేదంలో మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలకు మనం అర్థం చెప్పాలేదప్ప వాటిని మార్చడానికి వీల్లేదు అని నువ్వు ఇలాంటి పెద్ద కపుల్ని చెప్పక ఎందుకంటే వెల్ అండర్స్టు వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎగ్జెస్ట్ వెదర్ కానీ ఒక రకంగా ఆ మంత్రాల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని కలగాపులగని చేయకూడదు అనే దృష్టి మంచి దృష్టి ఆ అయితే మంచిది తర్వాత మొత్తం మీద శరీర శబ్దానికి అవ్యక్తానికి వన్ టు వన్ మ్యాచింగ్ ఉంటుంది ఇది ప్రధానము కాదు అనే మాట కూడా వాళ్ళు అంగీకరిస్తున్న మాట ఏకదేశ అంగీకరించే మాట అది ఇన్ దట్ రెస్పెక్ట్ ఆల్సో ఏకదేశ యొక్క అభిప్రాయము సరిగానే ఉంటుంది ఇన్ ఎనీ నా ఏక ఏకవాక్యతాధీనత్వా అర్థ ఇవన్నీ కూడా మీమాంసా శాస్త్రము యొక్క మౌలికమైన నియమాలు మీరు అర్థాన్ని తెలుసుకునే పద్ధతి ప్రతిపత్తి అంటే జ్ఞానం అర్థమును తెలుసుకోవాలి ఇక్కడ అవ్యక్త శబ్దానికి అర్థం ఏంటి అని తెలుసుకోవాలి ఆ తెలుసుకునేప్పుడు ఒక సత్యాన్ని మీరు మర్చిపోకూడదు ఈ అవ్యక్తం శబ్దము ఒక కన్సైజ్ టాపిక్ ను ఉన్నది ఒక కన్సైజ్ టాపిక్ లో మధ్యలో అవ్యక్తం అనే శబ్దమున్నది ఆ టాపిక్ అంతకీ ఒక సందేశం ఉంటుంది దాన్ని ఏకవాక్యత అంటారు ఏకవాక్యత అంటే ఒక సెంటెన్స్ అని కాదు నాలుగైదు ఆరు పది సెంటెన్సులు ఉంటాయి అవన్నీ కలిపి ఒక సింపుల్ కన్సైజ్ టాపిక్ని నిర్దేశిస్తూ ఉంటాయి దాంట్లో మధ్యలో ఒక పదం ఉంటుంది ఆ పదానికి అర్థమేమి అంటే ఆ పదము రూఢి పదమైతే అర్థమేమి అని అడగరె వాళ్ళము డిక్షనరీ ఇప్పుడు చెట్టు అని ఉందనుకోండి చెట్టుకి అవ్యక్తము అనేప్పుడు వస్తుంది పేచి ఇంద్రియ గోచరము కానిది అని ఉంది అర్థం ఇప్పుడు దేనికి ఏ అర్థం చెప్పాలి అనే దగ్గర కొంచెం ఇటువటుగా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది కదండి ఇప్పుడు అటువంటి అర్థాన్ని మనం తెలుసుకునే సందర్భంలో ఆ ఏకవాక్యత చెడిపోకుండగా అర్థాన్ని తెలుసుకోవాలి ఏకవాతని చెరగొట్టకూడదు ఒకసారి ఓ సందర్భం వచ్చింది బ్రహ్మసూత్రం నాకు గుర్తులేదు సరిగ్గా ఓ ఒక మధ్వాస్ కాలర్ ఒక ఆయన ఆయనతో ఏదో వచ్చింది జనరల్గా ఇటువంటి ప్రసంగాల్లో మనం దిగము వాళ్ళు దింపుతారు మనల్ని నేను అద్వైతం జరుగుతున్నాడు కొంచెం ఒళ్ళు ఉంటుంది అద్వైతికి నిరోధం ఏమి అద్వైతిక విరోధమే ఉంటుంది అజ్ఞానం యొక్క మహిమ నిలాస పోతూ ఉంటుంది కాబట్టి వీటికి సమస్య లేదు ద్వైతిక సమస్య ఏదో లాగాడు లాగడంలో మీరు చెప్పండి అమ్మా మీరు చెప్పండి అంటే బ్రహ్మసూత్రం దగ్గర ఏదో ప్రకృతిశ ప్రతిజ్ఞాదృష్టాంతపరోభాతం ఏదో సూత్రం దగ్గర అంటే మధ్యలో చెప్తూ చెప్తే లక్ష్మీదేవి అన్నాడు నేనున్నాను ఆగణని చెప్తా మీరు పురాణం చెప్తున్నారా లేకపోతే వెంకటేశ్వర మహాత్మం పురాణం చెప్తున్నారా లేకపోతే బ్రహ్మసూత్రాలు మాట్లాడుతున్నారా అంటే బ్రహ్మసూత్రాలే మరి లక్ష్మీదేవి అంటారేంటి ఇది ఎక్కడి నుంచి పట్టుకుంటే ఆ సూత్రంలో ఉందా ప్రకృతి ఏంటే లక్ష్మీదేవి అంటారు చూడండి చూడు ఇలాంటి వేషాలే కానీ మీ అతిథిలు కానీ నా దగ్గర ప్రకృతి స్త్రీలింగ శబ్దం నాకు తెలుసు నీకు తెలుసు అంత మాత్రం చేత దాన్ని లక్ష్మీదేవి అని మీరు స్త్రీయా కిన్ అని పానీ గారు వెళ్ళాడు అంత మాత్రం చేత మీరు ఎలాగంటే గడుసూధనం చూపించండి లక్ష్మీదేవి మాట మొత్తం బ్రహ్మసూత్రాల్లో ఎక్కడ లేదు విష్ణు మాట కూడా ఎక్కడ లేదు మాట కూడా ఎక్కడ లేదు శంకర మాట కూడా ఎక్కడ లేదు గణపతి మాట కూడా ఎక్కడ లేదు నేను ఏదో విష్ణువుని కానీ శివుణ్ణి పట్టుకుంటున్నానని మీరు అనుకోండి అది ఫిలాసఫీ దాంట్లో మీరు లక్ష్మీదేవిని నీలాదేవిని భూ భూదేవిని కళ్యాణాన్ని అవన్నీ పట్టుకురావద్దు మీరు దట్ దిస్ ఇస్ ఫిలాసఫీ సో ప్లీజ్ స్టాఫ్ ఇ ప్రాపర్లే అని నేను చెప్తాను ఒప్పుకూడదు ఒప్పుకూడదు దాని నేను ఇంకో మాట చెప్పాను ఆయన చూడయ్యా అద్వైతమా అద్వైతమా అనే పేచే అలా బ్రహ్మసూత్రాల్లో అద్వైతం ఉందా అద్వైతం ఉందా అనే పేచి అలా పక్కన పెట్టవు దాని గురించి నువ్వు నేను ఇప్పుడు ఏమీ అనొద్దు కానీ ఒకటి మాత్రం లేదు బ్రహ్మసూత్రాల్లో అదేమిటో తెలుసినా నీ తిరుప్ప బ్రహ్మసూత్రాల్లో లేదు అది ఖాయం అది ఖాయం అండి నువ్వు దాని మీద ప్రయత్నం చేయకు అని చెప్పాను నేను ఈ లోపల తుంగభద్రాథిలో స్నానం చేస్తున్నప్పుడు ఈ చర్చ అంటాను ఈ లోపల స్నానము అర్ఘ్యప్రదానాలు అన్నాయే నా దారిని నేను పోయి నేను నా విభూతి పెట్టుకుని నా దారిని నేను పోయా నాయన ఆనందం పెట్టుకుని నా ఆయన కాబట్టి ఇలాంటి వేషాలు వెళ్ళిపోయి సచ్చిదానంద రూపాయ సచ్చిదానంద రూపాయ శ్రీకృష్ణ ఆయ సచ్చిదానంద దానికి వ్యాఖ్యానం దాన్ని వివరిస్తున్నాడు నుమహ నుమహ అనే నమహ అని దిద్దకూడదు ఇదో ప్రారంభం సంస్కృతం గారి వాళ్ళందరూ ప్రవేశించి నేను ఇలా చెరగొట్టు పెడతాను వయం నమ అంటాడు వీడు వయం సో సచ్చిదానంద రూపాయ సత్ అంటే ఓకే చలో చింటే రుక్మిణి ఆనందం రాధ అందరూ ఈ లోపల ఈ హార్మోని వాడు పెట్టు లేకపోయి హార్మోని వైలిన్ వాడు వైలిన్ తబలా వాడు దబడవడం తబలా కొట్టేశాడు రాధే రాధే రాధేమన్నా తోలు బొమ్మలా కానీ సచ్చిదానందా అంటే అదే అర్థం అర్థం ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు మీరు చూడండి అందులో ముఖ్యంగా త్రియ్యశక్తి చెప్తా ఇలా అన్న వాళ్ళకి వెరీ అన్ఫార్చునేట్ ఎనీవే కాబట్టి ఏకవాక్యతాధీనమై ఉండాలి మీరు ఏ అర్థం చెప్పినా ఏకవాక్యతకి తోడ్పడీదిగా ఉండాలి తప్ప ఆ ప్రకరణంలో వచ్చేటువంటి ఒక కన్సైజ్ మెసేజ్ ఉంటుంది ఉపనిషత్తులు చాలా అద్భుతంగా ఆర్గనైజ్ అయి ఉంటాయి ఏదో గాలివాతంగా మంత్రాల్లాగా ఉండదు మొట్టమొదట రసరూపకం చెప్తాడు తర్వాత పాక్ అని చెప్తాడు ఇయో ఈ రథరూపకాన్ని ఆ పార్టీకి జోడించి మోక్షరాలు కానీ నువ్వు చేరుకో అని ఒక కంక్లూషన్ ఒకటి డ్రా చేస్తాడు చాలా అద్భుతంగా ఉంటుంది ఉపనిషత్తుల రచన దాంట్లో నువ్వు ప్రవేశించి అవ్యక్త పదానికి నువ్వు అర్థం చెప్పే అవకాశం ఉన్నది మిగతా పదాలకి అర్థం ఎవడో చెప్పక్కర్లే తెలుస్తూనే ఉంటుంది అవ్యక్తాన్న దగ్గర యూ కెన్ గివ్ ఎన్ ఎంటర్ప్రిటేషన్ ఇట్ కుడ్ బి అ ఫ్యూ థింగ్స్ ఇది కావచ్చు ఇది కావచ్చు ఇది కావచ్చు ఇది కావచ్చు కాబట్టి ఏది తీసుకోవాలి ఏకవాక్యతకి భంగం లేని విధంగా తీసుకోవాలి అంతేగాని ప్రకృతి అనగానే లక్ష్మీదేవి భూహనగానే నీలాదేవి గురువు అనగానే పరాశర భట్టు వంటలు అది గురువులో అయినా ఉండొచ్చి ఈ టాపిక్లో అలాగే కాదు ఇలాగే నేను ఎందుకు చెప్తున్నానంటే This is exactly what we have done to our scriptures. Manascriptures is one of the greatest written. Exactly this is what we have done. When we talk about the Christians, we tell them to go to our scriptures. Our Christian baptism is baptism. Baptism is a baptism of baptism. We call it the same as the same as the same as the same as the same. రకంగా అదంతా కూడా మన వేదాల్లో ఉంది ఇదంతా అని ప్రచారం చేస్తుంది ఇప్పుడు మంచి విషయాలు ఎవరు చెప్పినా వినదగుని ఎవరు చెప్పిన అంతేగాని ఆ శాస్త్రాన్ని ఆ ఏకవాక్యతని చెడగొట్టేయటం అన్నది అలా చేయకూడదు ఎక్కడో చిన్న పదం పుట్టిని అలా చేయకూడదు ఆయన వివరిస్తున్నారు ఏకవాక్యతాధీనత్వాత అర్థప్రతిపత్తే అన్నది సంగ్రహవాక్యం దాని వివరణ నహి ని ఇ పూర్వత్తరేకవాక్యత అనాపద్య కచ్చిదర్థం ప్రతిపాదయ అక్రియాసంగా ఇక్కడ పూర్వ్రంథము ఉత్తరగ్రంథము అన్న పూర్వద్గ్రంథమేమిటి ఆత్మానం రథనం బుద్ధి శరీరం రథమేవటు అని విస్తృతమైన సవయవ రూపకము అనేక అవయవములతో కూడిన రూపక రూపక అలంకారం అది పూర్వ గ్రంథం ఉత్తరగ్రంథమేమిటి ఇంద్రియేభ్యప్రాహ్యర్థాని మార్గ నిర్దేశము ఇది పూర్వద్గ్రంథం ఇది ఉత్తరగ్రంథం ఈ రెండింటినీ కలిపి ఒక సందేశాన్ని మనం తీసుకోవాలి సపోజ్ పూర్వగ్రంథంలో చెప్పిన దాన్ని పూర్తిగా కానీ పాక్షికంగాని పాక్షికంగా కానీ విడిచిపెట్టేసి మీరు ఉత్తర గ్రంథంలోకి వచ్చారనుకోండి అంటే ఇప్పుడు ఏమైనట్టు ప్రకృతహానము అంటే ప్రారంభించిన దాన్ని కొంత కానీ అంతా కానీ డ్రాప్ చేసివేయుట అనే దోషం వచ్చిందా లేదా అప్పుడు ఏకవాక్యతికి భంగం వస్తుంది